దేవుని పరిశుద్ధి నామానికి ఈ కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సాయంకాల సమయంలో మరి దేవుడి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి అయిన నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తుంటున్నాను మరి యొక్క స్కైపు ఆరాధనను మనం ప్రార్థన ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు మనం సమకూర్చి మరి మనకి ఇచ్చిన బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ కుడి మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను గొప్ప దీవానికి కొందా చేసినాం పని ఇక్కడ కూడుకున్నాం శ్రోవా మన దర్శించి మాట్లాడండి రజా వచ్చినప్పుడు తను దీవించి ఆశ్వాదించండి కవాచ ప్రత్యక్ష స్వామిచ్చండి ఇంకెవరైతే రాలేకపోతున్నారు వాళ్ళందరినీ మీరు లాక్కారండి సో ఇక్కడ ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసుకోవాలి పోవా ప్రతి ఒక్కరు వాక్యాలు షేర్ చేసుకోవాలి పోవా మీరు స్నాయం తెచ్చండి గొప్ప దివాన్ని కొందా చేసినాం కవాచ ప్రత్యోత్సవాలు ఇచ్చండి ప్రతి ఒక్కరు ఉద్యోగాల మీద తెరవండి ప్రతి ఒక్కరి నేత్రాల నుంచి తెరవండి సోభావా నశించుకోవాలని ఈ వాక్యాన్ని కింద మంది విరుదాగా వాళ్ళందరికీ తీర తిరగ అర్థంగా వాళ్ళు ఇసుకోవా మీరే సాయం నేర్చండి సృష్టికర్తానికి వందన ఇవ్వ ఏమిచ్చినా నీరు మేము తీసుకొని ఇసుకోవాడు సమర్పించుకోవాలా మీరే మాకు సాయం నేర్చండి గొప్ప దేవునికి వందలా చేసినాం నిన్న ప్రతి ఒక్క వాక్యాలు వాళ్ళ విధులను మేము భర్తపరచుకోవాలా అనేక మేము ప్రకటించాలా మీరే మాకు సాయం ప్రతి అవసరం ఇచ్చండి గొప్ప దేవునికి చేసినాం ఎంత విన్న చిత్ర వాళ్ళకి మేము విడుదల చేయాలి అదేవా నమంలో మీరే మాకు సాయం తెచ్చేసి అది వాళ్ళ దండి గొప్పదేమైన పొందాలా మేమే వాక్యాలు ఎత్తుకోవాల్సిపోవా మేమే డౌట్ క్లియర్ చేసుకోలేసిపోవలను వాదించడానికి వీలు లేదు ఎవరైతే వాదిస్తూ రేసిపోవడం మాట్లాడి లేచిపోవా మీరే సాయం ఇచ్చండి రోగుపతి కొందాల చేసినాం సరసృష్టితో అధికారం అంచుకోవ ప్రతి ఒక్క దాన్ని వినియోగించుకోవాలా మీరే మాకు సాయం నేర్చండి ప్రతి ఒక్కరు తీర్చండి విడుదల అదే చేయండి కొత్త పొద్దున్న కొందాలు చేసినాం మాట్లాడండి సతాన్ని జయించాలా అని పట్టుకొని నడవలసివానికి సిద్ధ పరిష్లాగ మీరే మాకు సాయం తెచ్చేసి నడు శుద్ధ పుష్కొనించి విడుదల మీరు దాని ప్రభు మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము కృపగల దేవా కలువరి నాథ కొనియాడేదనీ ధననామం కృపగల దేవా కలువరి నాథ duniya re dani ghana naamam hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah సిలువ సారా నేచే బూని కలూవరి ప్రేమో గనము చేతారా నేచే బూని కలూవరి ప్రేమనో గనము చే క్షణ కలదని సిలవల పాపికి రక్షణ కలదని సిలువనా జీత విలవని సిలు జీత విలవని కృపా గల దేవా కలువరి నాధ ేతని ఘననామ మంటిఘటమునగు నాయ మహిమైశ్వర్యము నింపినదేవా మంటిఘటమునగు నాయ మహిమైశ్వర్యము నింపినదేవాలో ప్రవించే ఓ జీవ జలరాో ప్రవహించే ఓ జీవ జలరాక్షిగా ధర జీవిం పచేయమో నీసాక్షిగా ధర జీవిం పచేయము పృపగల దేవా కలువరి నాద కొనియాడేదనీ ఘననామ మహిమతో నీవో విచ్చేయు కడబూరం రోగా నిన్ను సంధించేదా మహిమతో నీవు విచ్చేయు వేళ కడబూరం రోగగా నిన్ను సంధించేదా రేప పాటులో మార్పు నొందేదాను రేప పాటులో మార్పు నొందేదను అక్షయ రూపము నీదాల్తును అక్షయ రూపము నీదాల్తూను కృపగల దేవా కలువరి నాద కొనియాడేదని అందరికీ ప్రైజ్ రాడు రైల్ శుక్రీస్తున్నాము అమ్మా మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన చేసుకున్నాము మహాపరిషుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి దేవా దేవ సర్వశక్తి మంతుడా వందనాలు సుతుల స్తోత్రాలు నాయన దయగలిగిన మా తండ్రి ప్రేమ గల ఏసయానికి వందనాలు నాయన ప్రభావానికి స్థుతుల స్తోత్రాలు నాయన ప్రభావ వాక్యం ద్వారా ప్రభా నాతో మాట్లాడని నాయన విధనం అంతా కూడా ప్రభా మమ్మల్ని నీ కృపలములు భద్రపరచిన దేవుడు ఎన్నో మేలు మా మా పట్ల మీరు చేసిన దేవుడు ఎంతో మంచి ఈవులను ప్రభా మాకిచ్చిన దేవుడవ ప్రభా దేవాతి దేవుడవ ప్రభా రాజాతి రాజీవు కృపగల దేవుడ వేసాయా నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా ప్రభా ఈ సాయంకాల సమయంలోనైనా నీ వాక్య ధ్యానంలో ప్రభావ నీ వాక్యం మేము ధ్యానించుకుంటున్నగా ప్రభా అయా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా నీకే వందనాలు అయినా నా తలంపు నా ఆలోచనలన్నీ కొట్టివేయం వేశాయా మీరే మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి దేవా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్న పవ ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించమని ప్రార్థిస్తున్నా ఏసయ్య చేసి నీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని మీరే మాట్లాడమని నీ కృపగలస్తానికి అప్ప చెప్పుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నమ్మ ప్రార్థించి తండ్రి ఆమె ఇలా అంశము దేవునికి దేవునికి ఏది ఇష్టమైందో ఏది ప్రీతికరమైందో దాని గురించి మనం ఇవాళ మనం ధ్యానించుకుంటున్నాము మలాకి మలాకి రెండో అధ్యాయంలో మలాకి మొదటి అధ్యాయము రెండో వర్షణంలో ఎగోగా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడలా ప్రేమ చూపిన్నాను అయితే మీరు ఏ విషయం అందు మా ఎడలా ప్రేమ చూపితివి అందరూ యాశాబు యాకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించి ఇదే ఎవోవ వాకు దేవుడు దేవుడు సెలవిస్తున్నాడు నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అయితే మీ దేవుడు మన ఎడల ప్రేమ చూపి ఉన్నా చూపి ఉన్నాడు అయితే వాళ్ళు ఏమంటుండ్రంటే ఏ విషయం నువ్వు మా ఎడలా ప్రేమ చూపితి అందురు ఇల్లొక మనుషులైతే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళైతే ఆయన ప్రేమను ఆయన త్యాగము అన్ని గుర్తు చేసుకుంటారు అన్యులకి ఆయన ప్రేమ ఆయన త్యాగము తెలీదు అందుకే అన్యులు ఏమంటారంటే ఏ విషయం మందు నువ్వు మా ప్రేమ చూపితివి అందరు ఏషాబు యాకోబుకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించితిని తిని ఇదే యవ వాకు ఏషాబును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కల పాలు అరణ్యం మందున మనము నాశనం పాడైన మన స్థలములు కట్టుకొందుము కట్టుకుందము రండని యదోమీలు అనుకుందరు ఇక్కడ దేవుడు అంటుండు నేను ఏషాబును ద్వేషించినాను అతని పార్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యములను అరణ్యం మందులన నక్కల అని అంటాడు ఎందుకంటే ఏషాబు ఎలాంటి వాడు మనము చూసుకుందాము ఆది కాండము ఎందుకు దేవుడు యాకోబును ప్రేమించిండు ఏషాబును ద్వేషించి ఏషాబును ద్వేషించిందంటే ఇక్కడ ఆది కాండంలో మనం చూసుకుంటున్నాము ఇసాకు బారియా గొడ్రాలు గనుక ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒక్క ఇసాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనేను యోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకరు పెనుగలాడుచుండిది వెనుగులాడేది గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యహోవాను అడుగుటకు వెళ్ళాను అప్పుడు యహోవా ఆమెతో ఇట్లా నేను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును ఇవ రేవుకకి రేపుక గుడ్రాలుగా ఉంది కాబట్టి ఆమె దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆమె విషయమై ఎహో అని వేడుకోలేను ఆమె ఎహో ఆమె ప్రార్థనలకించి ఆమె గర్భవతి అయ్యేటట్టుగా ఆమె గర్భము వచ్చేటట్టుగా దేవుడు సహాయం చేస్తాడు అయితే ఆ గర్భంలో కమల పిల్లలు ఉంటారు ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడుతుంటారు ఆమె వీళ్ళు ఒక కడుపులోనే యుద్ధం చేస్తా ఉంటారు ఏషాబుకి యాకోబుకి కడుపులో ఉండగానే యుద్ధము ఒకరికొకరు అక్కడనే పెనుగులాడుతుంటే ఈమెకు చాలా వేదన కడుగుతుంటది కడుపులో ఉన్నప్పుడే వాళ్ళు మామూలుగా కడుపులో ఉన్నప్పుడు మామూలుగా ఉంటే వా తల్లికి ఏమనిపించదు కానీ వీళ్ళు కడుపులోనే యుద్ధం మొదలైంది ఏషాబ్కి యాకోబ్కి ఇద్దరికి అయితే ఈ వీళ్ళు కడుపులోనే పెడుగులాడుకుంటుంటే ఈమెకు చాలా వేదన కలుగుతుంది ఈమెకు చాలా బాధ కలుగుతుంది కాబట్టి ఇలాగైతే నేను బ్రతుకుటే ఎందుకు అనుకొని అలా ఇట్లా ఎందుకు జరుగుతుందో దేవుడే కదా గర్భ ఫలం ఇచ్చింది నేను గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడికి నేను మొర పెట్టుకున్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు గర్భ ఫలం ఇచ్చాడు మరి ఇలా కడుపులో ఎందుకు జరుగుతుంది వీళ్ళు కడుపు కొట్టుకున్నప్పుడు కడుపులో ఆమెకు చాలా వేదనగా బాధగా ఉండిండొచ్చు ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి ఆమె దేవుని దగ్గర మొర దేవుని దగ్గర నేను అడుగుతానని చెప్పి ఈమె దేవుని సన్నిధికి వెళ్ళింది దేవుని అడగటానికి అయితే దేహో ఆమెతో ఇట్లా అనేను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును ఒక జన పదం కంటే ఒక జన బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనేను ఇక్కడ రెండు జనాలు నీ గర్భముల నుంచి వస్తాయి ఒక జనం కంటే ఒక జనం విరోధంగా లేస్తుంది ఏషాబ్ అంటే యాకోబు పడదు యాకోబు అంటే ఏషాబ్కి పడదు ప్రత్యేక జనములు రెండు జనాలు నీ గర్భంలో ఉంది కాబట్టి పెద్దవాడు చిన్నవానికి దోసులోగును అనని దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏషాబు ఏషాబు ఇంటికి శ్రేష్ట కుమారుడుగా పుడతాడు పెద్దవాడు శ్రేష్ట కుమారుడు ఏషాబు చిన్న కుమారుడు యాకోబు అయితే ఏషాబు చేస్తున్నాడంటే ఆయన వేటాడటానికి వెళ్తాడు ఆయన వేటాటానికి వెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తున్నాము ఒకనాడు యాకోబు కలకూర వంటకము వండుకొని చుండగా ఏషాబు అలసిన వాడై పొలముల నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుచేత అతని పేరు ఏదోము అనబడేను ఇక్కడ ఏషాబు వంట చేస్తున్నాడు యాకోబు కలకూర వంటము వండుకుంటుంటే ఏషాబు అలసిపోయి వస్తున్నాడు పెద్ద కుమారుడు ఇంటికి అన్ని బాధ్యతలు చూసుకునేవాడుగా ఉన్నాడు తల్లిదండ్రుల తర్వాత పెద్ద కుమారుడు అంటే అంత అధికారము పెద్ద కుమారుడికి వచ్చింది అన్నిట్లో ఆయన పెద్దగా ఉండాల్సింది ఇక్కడ ఆ యొక్క ఆయనకి లేదు ఏషా ఆయనకి పెద్ద ఆయనకి లేకుండా చిన్నవాడి దగ్గరకు వచ్చి అన్ని ఇంట్లో అన్ని మంచి చెడ్డలు అన్ని పెద్ద కుమారుడు చూసుకోవాల్సింది కానీ ఈయన వచ్చి తమ్ముడు దగ్గర నాకు ఆ కలగుర ఎర్రగా ఉండే వంటకము నాకు ఇ అనని తమ్ముడిని అడుగుతున్నాడు అయితే తమ్ముడు ఏమంటున్నాడు అందుకు యాకోబు నీ జ్యేష్టత్వమును నాకు ఇమ్మని అడుగగా వేసావు నేను చావబోచున్నాను కదా జ్యేష్టత్వము నాకెందుక నేను యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతని జ్యేష్టత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును సిక్కుడుగాయల వంటకమును ఏషాబుకి ఇచ్చాను అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు ఏషాబు తన జ్యేష్టత్వమును వికరించాను ఇక్కడ దేవుడు వేలికగా ఉండాల్సింది ఇక్కడ ఏం చేస్తున్నాడు తన జ్యేష్టత్వము నాకు నేను చావబోతున్నానని ఆయన నాకు వద్దని చెప్పి కనీసం ఆ కూర అన్నం కోసము తన జ్యేష్టత్వాన్ని తమ్ముడుకు నాకు వద్దని తునికరిస్తున్నాడు ఇంకా తన దీవెలను కూడా ఆయన వదిలేస్తున్నాడు ఏషావు తన జ్యేష్టత్వమును తునికరిస్తున్నాడు తన దీవెలను కూడా ఆయన నాకు ఈ కూడా వద్దని ఎప్పుడు జ్యేష్టత్వంను వదిలేసుకున్నాడు అప్పుడే దీవులను కూడా ఆయన పోగొట్టుకున్నాడు పెద్ద పెద్ద కుమారుడుగా దేవుడు ఆయనను పుట్టిస్తే ఆయన తన పెద్దరికం ఆయన నిలబెట్టుకోలేకపోతున్నాడు నిలబెట్టుకోలేకుండా తన జ్యేష్టత్వంను అమ్మివేసిడు అందుకే దేవుడు ఆయనను పెద్ద కుమారుడుగా ఎంతో శ్రేష్ట కుమారుడుగా దేవుడు ఆయనను నిలబెడితే ఆయనేమో నాకు ఈ పదవి నాకు నాకు ఈ జ్యేష్టత్వము నాకు వద్దని ఆ కూడా ఆయన పోగొట్టుకుంటుండడు జ్యేష్టత్వమును కూడా పోగొట్టుకుంటుండు ఇక్కడ ఆదికాలం ఇరవై ఏడు ముప్పై ఆరు ఏమంటుండ్రు అంతా ఇక తమ్ముడు తమ్ముడుల అన్నని తండ్రి దీవిస్తాను నువ్వు మాంసం తెచ్చి పెట్టమంటే ఈయన అడవిలోకి వెళ్ళిపోయి వేటాడి మాంసం తేరడానికి ఈయన వెళ్ళిపోతాడు యాకోబైతే కుయుక్తిగా మందలకు వెళ్ళి తెచ్చి ఆ మేక సర్మం ధరించుకొని అన్నలాగా వచ్చి దీవెనలన్నీ పొందుకుంటాడు అన్ని దేవుడు వాళ్ళ తండ్రి దీవెనలన్నీ దీవించినాక అప్పుడు వస్తాడు ఏషాబు వచ్చి ఏమంటుందంటే యాకోబు అను ఇరవై ఏడు అధ్యాయము ముప్పై ఆరో వచనంలో యాకోబు అని పేరు అతనికి సరిగానే వెళ్ళినది అతడు నన్ను రెండు మార్లు నా జ్యేష్టత్వమును తీసుకొనేను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను కూడా తీసుకొనినని చెప్పి నా మరి ఏ దీవెనియో మిగిల్చి ఉంచలేదా అడిగినప్పుడు అందుకు ఇసాకు ఇదిగో అతని నీకు ఏరికనగా నియమించి అతని బంధు జనులందరినీ నీకు దాసులుగా ఇచ్చి తిని అంటాడు వాడు రెండు సార్లు నన్ను మోసం చేసిండు ఫస్ట్ ఏమో జ్యేష్టత్వం తీసుకున్నాడు తర్వాత నాకు రావాల్సిన దీవెన కూడా తీసుకున్నాడు చెప్పి తర్వాత బాధపడుతుంటాడు దేవుడు తనకు పెద్ద కుమారుడుగా జ్యేష్టత్వ కుమారుడుగా వంటి ఏలే వాడుగా దేవుడు ఆయనను పెడితే ఆ యొక్క పదవిని నాకు వద్దని ఆయన తునికరిస్తున్నాడు ఏషాబు అందుకే ఇక్కడ అంటున్నాడు మలాఖీలో అందుకే ఏషాబును ద్వేషించి అతని పర్వతమును పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యం మందు నక్కల అని అంటాడు ఇక్కడ ఆరోధ్యాయంలో అంటాడు కుమారుడు తన తండ్రిని గణపరచును కదా దాసుడు తన యజమానుని గణపరచును కదా నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేను తండ్రిని అయితే నాకు భయపడవలసిన వాడు ఎక్కడున్నాడు ఏమి చేసి అని ఎవవా మిమ్మల్ని అడగగా కుమారుడు తన తండ్రిని గణపరచాలి కదా దాసుడు తన యజమానిని గణపరచవలను కదా నామమును నిర్లక్ష్య యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అంట నేను తండ్రిని కదా మరి నాకు రావాల్సిన ఘనత ఏమాయను నేను యజమానుడునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపత్య గుహోవ మిమ్మల్ని అడగగా ఏమి చేసి నీ నామమును మేము నిర్లక్ష్య పెట్టితుమని నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనములు భోజనములు మీరు అర్పించచ్చు ఏమి చేసి నన్ను నిన్ను అపవిత్ర పరిచితమని ఎవోవా భోజనపు బలను నీచపరచినందుకే కదా గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించినడలా అది దోషము కాదా అంటాడు కుంటి దాని నైను రోగము అది దోషము కాదా అని అంటాడు ఇక్కడ తండ్రిని గనపరచాలి కదా దాసుడు యజమానిని గణపరుస్తాడు కదా మరి నన్ను మీరెందుకు గణపరుస్తలేడు నామంను మీరెందుకు నిర్లక్ష్య పెడుతుండ్రు అనంటే ఇక్కడంటాడు మీరు మీ మీ అధికారి ఉంటాడు ఆయన మీ మీ అధికారికి మీరు గుడ్డి దానినైనా ఇక్కడంటాడు కుంటి దానినైనాను రోగం అర్పించినడల అది దోషము కాదా అట్టి దానిని అట్టి వాటిని నీ అధికారికి అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించిన మీ ఇంటికి ఎవరన్నా ఒక ఆఫీసర్ వస్తే ఆయన్ని మీరు ఎంతో గౌరవిస్తారు కదా ఆయన్ని ఎంతో సంతోషపరుస్తారు కదా ఆయనకు కావలసినవన్నీ అన్ని ఆయనను జాగ్రత్తగా ఆయనను చూసుకుంటారు కదా మరి మీరు ఆయన మీ ఇంటికి మీరు ఏది పడితే అది పెట్టరు కదా అట్లా పెడితే ఆయన మీ ఎడల దయ చూపిస్తాడా చూపించాడు కదా మరి మీరు కుంటిదాన్ని గుడ్డిదాన్ని అంగహీనురాలను తెచ్చి నాకు బలిగా అనిపిస్తే అది నాకు మీరు చేసిన దోషం కాదా అంటాడు ఇక్కడంటాడు మళ్ళీ నీవు అట్లా చేస్తే నీకు దయ చూపున నిన్ను అంగీకరించిన అని సైన్యంలో అతిపత్యగ ఎగోవ అడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతి మీ చేతనే కదా అది జరిగేను ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించినా అని సైన్యంలో అతిపత్యగు ఎగోవ అడుగుచున్నాడు మనము దేవుణ్ణి శాంతిపరచాలంట దేవుణ్ణి మనము ఆయన మన ఆయన మనకు హరుణా కటాక్షంలో చూపించాలంటే దేవుణ్ణి మనము శాంతి పరచాల మన ఇంటికి ఎవరన్నా ఒక ఆఫీసర్ ఎవరన్నా ఒక గొప్ప మన ఇంటికి వస్తే ఎంతో మనము భయపడతాము వాళ్ళకి ఎంతో రెస్పెక్ట్ మనము ఇస్తాము అలాగే ఒక ఈ లోక మనుషులను చూసి మీరు అంతా శాంతి పరుస్తారు అంత జాగ్రత్తగా చూసుకుంటారు మరి సృష్టికర్త అయిన దేవుని మీరు అంత జాగ్రత్తగా వెతకరా నా సన్నిధుల మీరు వనకరా అంటాడు మీరు దేవుణ్ణి కటాక్షము దేవుని కటాక్షము మీకు కలగాలంటే మీరు ఆయనని శాంతి అది మీ చేతనే కదా జరిగేను ఆయన మిమ్మల్ని బట్టి ఎవరినైనా అంగీకరించినా ఎందుకంటే కోట్ల దూతలు దేవుణ్ణి నిత్యము స్థుతి ఆరాధన జరుగుతున్నా కానీ ఆయన కుమార్లు కుమార్తెలుగా మనం కాబట్టి మన ప్రార్థనల వైపు దేవుడు మనకు చెవి అగ్గుంటాడు మనం ఆయనను శాంతిపరచాలా మనకు ఎన్ని దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన ఎడలో ఆయన చేసి ఉన్నాడు కాబట్టి ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలన్నీ తలుచుకుంటూ ఆయనకు మనము కృతజ్ఞతా స్థుతులు చెల్లించాల మనము ఆయనను స్థుతించాలంట దేవుడు చేసిన మేళ్ళన్నీ మనము స్థుతించి ఆయనను మనము గణపరచాలంటాం అదే ఇర్మియా గ్రంథం ఇర్మియా ఆరు ఆరులు అంటాడు ఇలా ఆరు పదహారులు అంటాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గములను విచారించుడి మేలు కలుగు అడిగి అందులో నడుచుకొనిడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు మీరు మార్గంలో నిలిచి చూడి అంటే మేలు కలిగే మార్గము ఏదో తెలుసుకోండి మీరు ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎందరో ఎందు దేవుళ్ళని ఎందరో పూజించుకున్న మార్గంలో అన్నిట్లో చూడండి మేలు మార్గము ఏదో తెలుసుకొని అందులో నడుచుకోండి అప్పుడు మీకు మేలు కలిగి నెమ్మది కలుగుతుంది అయితే వాళ్ళేమంటుందంటే ఈ మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచు ఉంచి ఉన్నాను ఆలోకించిది వారు చేయు బూరధ్వని వినబడుచున్నది నేను కాపు కాయు కాపు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను ప్రతి ఒక్కరిని కావు దేవుడు కాపుదల పెట్టి ఉన్నాడంట కాపు వారిని నేను పెట్టి ఉన్నాను వాళ్ళు చేయి బూరధ్వని వినపడుచున్నది లోకంలో ఎందరో పాస్టర్లు ఉన్నారు చెప్తానే ఉంటారు దేవుని మా దేవుని దగ్గరికి రండి మీకు మేలు కలుగుతుంది మీకు సమాధానం కలుగుతుంది మీకు శాంతి కలుగుతుంది అని చెందరో పాస్టర్లు చెప్తానే ఉంటారు ఊళ్ళల్లో అంత వాళ్ళు వెళ్ళి దేవుని సువార్తను చెప్తా ఉంటారు కానీ వీళ్ళు ఏది కూడా చెవికి ఎక్కించుకోరు మేలు కరిగే వాళ్ళు రారు అయితే ఇక్కడ అంటున్నాడు అయితే మేము వినమని వారు అనుచున్నారు అన్యజనుల వినుడి సంగమా వారికి కలిగిన దానిని తెలుసుకును భూలోకమా వినుము ఈ జనులు నా మాటలు వినకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు వారి మీదకి రప్పించున్నాను మేలు కలిగే మార్గంలో నడుచుకోండి దేవుని మార్గంలోకి రండి అని ఆయన ఆయన సేవకులు ఆయన పాస్టర్లు ఎంతమంది లోకంలో ఆయన సువార్త చెప్పినా వాళ్ళు మేము వినము ఆ మార్గంలోకి రాము అనని వాళ్ళు మొండిగా ఉన్నారు కాబట్టి దేవుడు అంటుడు భూలోకమా వినుము ఈ మాటలు ఈ జనులు నా మాటలు వినకున్నారు నా ధర్మశాస్త్రంను విసర్జించుతున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను క్షేబ నుండి వచ్చు సాంబ్రాన్ని నాకేలా దూరం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా మీ దహన బలు నాకిష్టమైనవి కావు మీ బలులందు నాకు సంతోషం లేదు కావున ఎగోవా ఇలాగ సెలవు ఈ జనుల మార్గంన నేను అడ్డురాళ్ళు వేయిదును ఇక్కడంటున్నాడు క్షేభాల నుండి వచ్చే సాంబ్రాణి నాకెందుకు దూరం నుంచి వస్తున్న చెరుకు నాకెందుకు మీ దహన నాకెందుకు అంటున్నాడు మీ దహన బలు నాకు ఇష్టమైనవి కావు మీ బలుల ఎందు నాకు సంతోషము లేదు కాబట్టి బలులు అర్పించట కంటే కూడా దేవుని మాట వినుట శ్రేష్టము దేవుని మాట వినుట శ్రేష్టము దేవుని మనము శాంతి పరచాలా ఆయనను మనము మహిమ పరచాలా ఆయన మార్గములకు రావాల అయితే వీళ్ళు మేము రాము మీ దహన బలును నాకు ఇష్టం లేదా అంటున్నాడు అయితే మీ మార్గంలో నేను అడ్డురాళ్ళు వేయుదును తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదును దేవుని మార్గంలో వాళ్ళు రాకపోతే ఇక దేవుడు దేవుని దేవునికి ఎంత చెప్పినా కూడా లోబడకపోతే దేవుడు తాతాను చేతికి అప్పగిస్తాడు కాబట్టి మేలు కలిగే మార్గంలో నడుచుకోమంటాడు ఇర్మియా ఏడు అధ్యాయంలో అంటాడు ఇర్మియా అధ్యాయము ఇది ఏడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినంలో సైన్యములకు అధిపత్యవి ఇస్రాయేలీ దేవుడున యోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు మీ దగన పలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి నేను ఐగిప్ట్ దేశం నుండి మీ పితలను రప్పించిన దినమున దగన బలుల గురించే నేను వారితో చెప్పలేదు అటు వాటిని గురించి నేను ఏ ఆగ్నేయు ఇయ్యలేదు ఈ ఆజ్ఞలు మాత్రమే నేను వారికి ఇచ్చి ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినలా నేను మీ దేవుడినై ఉందును మీరు నాకు జనులై జనులై ఉందును మీకు క్షేమం కలిగినట్లు నేడు మీకు ఆజ్ఞాపించిన మార్గం మీరు నడుచుకొనుడి అయితే వారు వినకపోయిరి చెవి యొక్క కుండిరి గంట దేవుడు మాట్లాడుతుడు మీ బలి పశువులు మీరే తినండి నేను బలుల గురించి నేను ఎప్పుడు ఆజ్ఞ ఇయ్యలేదు అంటున్నాడు దగన బలు గురించే కానీ బలుల గురించే కానీ నేను వారితో చెప్పలేదు అటు వాటిని గురించి నేను ఆజ్ఞ ఈ ఆజ్ఞలు మాత్రమే నేను వారికి ఇచ్చిన దేవుడు నేను ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే అని దేవుడు ఇక్కడ అంటున్నాడు ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినలా నేను మీకు దేవుడినై ఉందును మీరు నాకు జనులై ఉందును దేవుడు మాటలు మనము అంగీకరిస్తే ఆయన మనకు దేవుడిగా ఉంటాడంట మనం ఆయన ప్రజలుగా ఆయన జనులుగా మనం ఉంటాము మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించు చిన్న మార్గం అంతటిలో మీరు నడుచుకొనుడి దేవుడు మనకు ఆజ్ఞాపించిన మార్గం మనము నడుచుకుంటే ఆయన మార్గంలో మేలుందంట నెమ్మది ఉందంట సమాధానము ఉందంట ఉంది ఇక్కడ ఏష్యా గ్రంథము షియా యాభై ఐదు ఎషియా యాభై ఐదు మొదటి వచనంలా అంటాడు దప్పిగొనిన వారులారా నీళ్ళెద్దకు రండి రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయడి రండి రూకలు లేకపోయినను ఏమీ ఇయకపోయినను ద్రాక్షరసమును పాలును కొనుడి ఆహారము కానిదాని కొరకు మీరెలా రూకలు ఇచ్చేదరు సంతృష్టి కలుగజేని దాని కొరకు మీ కష్టాజితమును ఎందుకు వ్యవపరిచేదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి చెవి మీరు విని మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావిదనకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదనంటాడు రంటున్న తప్పికొనిన వారి నీళ్ళ రండి దేవుడు మనం కీర్తనకారుడు అంటుడు నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నా ప్రాణం నీ కొరకు దుష్మగొను చిన్నది అని అంటాడు ఇక్కడ దప్పిగొన్న వార్లారా నీళ్ళకు రండి రూకలు లేని వారలారా మీరు వచ్చి భోజనం చేయమంటాడు రూకలు లేకపోయినాను ఏమి ఇయకపోయినా ద్రాక్ష పాలు కొనుడి ఈ వ్యర్థమైన ఆహారం కొరకు మీరెందుకు రూకలిస్తారు అంటారు నా మాటలు మీరు జాగ్రత్తగా ఆలోకించినడలా మంచి పదార్థములు మీరు పూజిస్తారు మీ ప్రాణము సారమైన దాని అందు సుఖింపనీయుడి మన ప్రాణము సారమైనదంటే సారమైన దేవుణ్ణిలో మంచి ఫలాలు మనము పూజిస్తాం చెవి ఎగ్గిన మీరు వినినడల మీరు బ్రతుకుతురు దేవుని మాటలు మనం వింటే బ్రతుకుతామంట దేవుడు మనతో నిత్య నిబంధన చేసేదను దావిదునకు చూపిన కృప దావిదినకు చూపిన శాశ్వత కృపలు మీకు చూపుతానంటాడు ఆయన మాటలు మనము వింటే బ్రతుకుతాము ఆయన ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకుంటే మనకు మేలు కలుగుతుంది ఇంకంటాడు మీ దగన బలులన్న నాకు ఇష్టం లేదు వాటిని ఇకను తే తేవద్దంటాడు ఎగోవా మాట వినుట శ్రేష్టమా అంటాడు ఇంకా అంటాడు ఈ జనులు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందంట ఉందంటాడు వాళ్ళు తమ సొంత సొంత ఆలోచనలు సొంత సొంత ఆలోచనలు వాళ్ళు చేస్తారు ఇన్ని అంటాడు నేను పెన్నల లేచి పెందల లేచి నా ప్రవర్తలను పంపినా కూడా వాళ్ళు వినకున్నారు అంటాడు ఇర్మయ గ్రంథం ఏడాయంలో అంటడు వాళ్ళు తమ హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చింది ఏడు ఇరవై వారు హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ మీ పితరులు ఐగిప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీయుచూ వచ్చిన వారే నేను అనుదినము పెందల లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ ఇద్దకు పంపుచూ వచ్చి వారు నా మాట వినకై ఉన్నారు చెవి యొక్క ఉన్నారు తమ మెడలను వంచకయు మనుషులను కఠినపరుచుకున్న కఠినపరుచుకొని చిన్నారు అయితే వాళ్ళు దేవుడు మీరు నన్ను పెదవులతో గనపరుస్తున్నారు కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉంది అని అక్కడ ఇప్పుడు ఒక గోడ అవతల ఒక మనిషి ఉండి గోడ అవతల ఒక మనిషి ఉంటే అవతల గోడ అవతల ఉన్న మనిషికి ఈయన ఏం చెప్తున్నాడో ఆయనకి తెలియదు యశ్యాగ్రంథంలో కూడా అంటాడు రక్షింప నేరకుండాట్లు నా హస్తం కుర్చలు కాలేదు విననేరకుండునట్లు నా చెవులు అందం కాలేదు నీకును నాకు మధ్య పాపం గోడ అడ్డుగా ఉంది కాబట్టి దేవుడు ఆలకింపకుండా ఉన్నాడంటాడు కానీ మనము దేవుణ్ణి స్థుతిస్తున్నాం కానీ మనము ఆయనకు దగ్గరగా లేకుండా సొంత మార్గాలు ఏర్పరచుకొని దేవునికి మనం దూరంగా పెదవులతో నన్ను గలపర్చులు వాళ్ళు హృదయాలు నాకు దూరంగా ఉన్నవి అనని మనం వాస్తవంలో చూస్తున్నాము ఇక్కడ మీరు చెవి మీరు చెవి నా ఎద్దకు రండి మీరు విని నేడలా మీరు బ్రతుకుతురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావిదు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతున్నా అంటాడు దావిదుకు శాశ్వత కృపను దేవుడు చూపించిండు నిసింహ సిమాసనము నిత్యము నీకు స్థిరపరచార్థని దేవుడు మాట ఇచ్చింది ఇంకా దేవుడు నిర్మియా గ్రంథము నిర్మయా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము నిర్మయా గ్రంథం ముప్పై అధ్యాయము ముప్పై ఒకట ఇదిగో నేను ఇస్రాయేలి వారితోనూ ఇరుదా వారితోనూ కొత్త నిబంధన చేయి దినములు వచ్చు చిన్నది ఇదే యహోవాకు ఇది అది ఐగుప్తి నుండి నేను రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకొనిన దినమున చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది నేను వారి పెనిమిటిది అయినను వారు నా నిబంధనకు భంగం చేసుకునేది ఇదే యహోవాకు ఆ దినం ఇక్కడ నేను ఇస్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ నిబంధన చేసే దినమును కొత్త నిబంధన కొత్త నిబంధన చేయ దినములు వస్తుంది అది నేను ఐగుప్త దేశం నుంచి వాళ్ళని చేపట్టుకొని నడిపించిన అప్పుడు నేను ఇచ్చిన వాగ్దానం వంటిది కాదు అంటాడు నిబంధన వంటిది నేను వాళ్ళ చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటి అయినను వారు నా నిబంధనను భంగం చేసుకునేది పెనిమిటి అంటే భర్త కాబట్టి యేసు ఆయన భర్త కాబట్టి సంగము ఆయన భార్య కాబట్టి అయినా నేను వాళ్ళ భర్తనైనను పెనిమిటి అయినను వారు నాన్న నా నిబంధనను వాళ్ళు గైకోనిన వారు బంగం చేసుకునేది అని అంటున్నాడు అయితే ఈ దినంలైన తర్వాత నేను ఇస్రాయేలీ వారితోనూ యూద వారితోనూ చేయి నిబంధన ఇదే వారి మనసులో నా ధర్మ ఉంచేదను వారి హృదయం మీద దాన్ని రాసేదను ఇదే యహోవ వాకు నేను వారికి దేవుడినై వారు నాకు జనులగుదురు మరి వారు మరి ఎన్నడను ఎగోవాళ్ళ గురించి పాద నందమని తమ పొరుగు వారికి తన సహోదరునికి ఉపదేశము చేయరు నేను వారి దోషమును క్షమించి వారి పాపంలో ఎన్నడును జ్ఞాపం చేసుకున్నాను కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను అడుగుదురు ఇదే ఎగోవాకు ఇప్పుడు ఒకరికొకరు నేను ఆ ఇస్రాయేలి వారితోనూ యూద వారిలతోనూ నేను కొత్త నిబంధన చేయించున్నాను వాళ్ళ పితరులతో నేను చేసిన నిబంధన వంటిది ఆ కాదు నేను వాళ్ళ హృదయం అనే పలకం నా ఆజ్ఞలు రాయించున్నాను అంటాడు నా ధర్మ నేను వాళ్ళ హృదయం మీద రాసేదను ఇదే ఎహో నేను వారికి దేవుడినై వారు నాకు జనులగుదురు వారు మరి ఎల్లడను యహో గురించి బాధ ఇక్కడ అంటున్నాడు నేను వాళ్ళ హృదయం అనే పలకల మీద నేను ఆజ్ఞలు నేను రాస్తున్నాను ఇది వరకు పలకల మీద వాళ్ళకు ఆజ్ఞలన్ని పది ఆజ్ఞలు వాళ్ళకు రాసిచ్చినా కానీ వాళ్ళ ఆజ్ఞలు పాటించలేదు దేవుని దుఃఖపరుస్తూ దేవుని బాధ పెడుతూనే అయితే దేవుడు అంటు నేను వాళ్ళతో కొత్త నిబంధన చేయ కాలం వచ్చింది నేను వాళ్ళు హృదయంలు పలక మీద నేను రాస్తున్నాను అని ఇక్కడ దేవుడు వాక్యము చెప్తుంది అది మహిమ బలదిగా ఉంటదనుకో రెండవ కోరింది రెండవ కోరింది మూడు అధ్యాయము మూడో రెండవ వచనం మూడు రెండవ కోరింది మూడు అధ్యాయము రెండవ వచనంలో మీ మా హృదయం మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనచ్చు చదువుకొను చిన్న మా పత్రిక మీరే కార మీద శిరాత్వ కానీ రాయబడక మెత్తని హృదయంలో అను పలక మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్యం మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని ఏటపరచున్న తేటపరచబడుచున్నది ఏటపరచబడుచున్నారు ఇక్కడంటాడు మా హృదయం రాయబడి మనుషులందరూ చదువుకొని పత్రికలు మీరు అంటాడు ఇప్పుడు మనమందరం కూడా దేవుడు మన హృదయం అనే పలక మీద దేవుడి ఆజ్ఞలన్నీ రాసిండు దేవుని ఆత్మ ద్వారా దేవుడి ఆత్మ ద్వారా మనకు హృదయంలో దేవుడు ఆయన ఆజ్ఞలు మనకు రాసిండు అవి చదివి వెంటనే మర్చిపోయేది కాదు ఆయన ఆత్మ అవి మన హృదయంలో రాయబడింది ద్వారా మన హృదయంలో రాయబడింది కాబట్టి మనము మనమే దేవుని పత్రికలు అంట ఇక్కడ మనుషులందరూ తెలుసుకొని చదువు కొను చిన్న మా పత్రిక మీరే కార దేవుని పత్రికమై ఉన్నాము మనము చూస్తుంటే మనలో ఏసు ప్రభుని చూడాల పేతులు కూడా ఏసుప్రభుతో ఏసుప్రభుని సిలువకు తీసుకుపోతుంటే పేతులు కూడా అక్కడ ఏసుప్రభుకి ఏమైద్దు అని చెప్పి అక్కడ సరి మంట అక్కడ కూర్చుంటే ఒక ఆమె నువ్వు కూడా వాళ్ళలో ఒకడు కదా నువ్వు కూడా ఏసుప్రభుతో ఉన్నావు కదా అంటే ఇంకో ఈయన మాటలు ఈయన మాటలే చెప్తున్నాయి ఈయన యేసు ప్రభుతో కూడా ఉన్నాడని అల్లలి పేతులు అంటాడు అప్పుడు పరిశుద్ధ ఆత్మ ఆయన పొందలేదు కాబట్టి ఏసుప్రభు ఎవరో నాకు తెలియదని అక్కడ అంటాడు ఈయన పేతురు మాటలే చెప్తున్నాయి ఈయన యేసు ప్రభు బిడ్డ ఆమె అన్ని రాలు గుర్తుపడుతుంది ఈయన మాటలే ఈయన యేసు ఉన్నాడు అనని సాక్ష్యం ఇస్తుంది ఇప్పుడు దేవుని ఆత్మ పొందిన మనము ధృదయం అనే పలకలు అందరూ చదువుకునే పత్రికలు మీరు కారా అంటాడు మనుషుల మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా మీద కాకుండా సితారథ కానీ రాయబడక మెత్తని హృదయంలోనూ అను పలకం మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు ఇప్పుడు మనల్ని చూసిన వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు దేవుని బిడ్డలు ఎందుకంటే దేవుడు మన హృదయాల్లో ఆయన ఆజ్ఞలు రాసింది కాబట్టి మనల్ని చూసిన వాళ్ళు వెంటనే చెప్పొస్తారు వీళ్ళు దేవుని ఏసు ప్రభును అనుసరించి వీళ్ళు ఏసు ప్రభు బిడ్డలు అనని ఆ పత్రికలు మనమేనంటారు అది తేటపరచబడుచున్నది ఇక్కడ అంటాడు వచనంలో అయితే మిమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరముకు కాదు కానీ ఆత్మ పరిచారముల ఆత్మ పరిచారకరములు అవుటకు సామర్థ్యము కలిగి ఉన్నాడు అక్షరము సంపును కాని ఆత్మ జీవింపజేయను అక్షరము పాత నిబంధన అక్షరంతో కూడింది అది ఆజ్ఞలు పది ఆజ్ఞలు ఇచ్చిండు అది రాతి పలకమైన దేవుడు రాసిండు ముందు దేవుడు రాసిండు ఆ రాతలు ఆయన మోస పగలగొట్టిండు మళ్ళీ మోస ద్వారా దేవుడు పది ఆజ్ఞలు రాపిస్తాడు అది అక్షరంతో రాసిండు ఇదైతే కొత్త నిబంధనలకు వచ్చిండు తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో దేవుడు రాసిండు మనుషులందరూ మనం చూసినప్పుడు వీళ్ళు దేవుని పత్రికలు అనని మన దేవుడు మన హృదయంలో మనకు రాసి ఆత్మ ద్వారా ఆ దేవుని పత్రికలు మనమేనని ఇక్కడ పూర్సులో పౌలు చెప్తులడు అక్షరము సంపును కానీ ఆత్మ జీవము జీవును మరణాకరము పరిచర్య రాళ్ళ మీద చెక్కబడి అక్షరములకు సంబంధించిన దైనను మహిమతో కూడిన దాయను అందుకే మోసే ముఖము మీద ప్రకాశించిన మహిమ తగ్గిపోయిన దైనను ఇస్రాయేల్ అతని ముఖమును తేరి చూడలేకపోయేది ఇట్లుండగా ఆత్మసంబంధమైన పరిచర్య ఎంత మహిమ ఉండును ఆ కాలంలో వీడియో బంద్ సార్ వీడియో బంద్ దేవుని మోసే దేవుని ముఖమును చూడలేక మరణ మరణ మరణ కారణము పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షమరం అక్షరముల సంబంధమైనదైనను మహిమతో కూడిన దాయను అయితే ఈ కొత్తని బంధన ఆ పాత ని పరిచర్యే మహిమ కొత్తని బంధన ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును ముఖము మీద వెలుగు ప్రకాశించు మహిమ తగ్గిపోన దైన ఇస్రాయేలీలు అతని ముఖమును తేరి చూడలేకపోయేది ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండునంటాడు కాబట్టి దేవుని ఆత్మ ద్వారా దేవుడు మహిమ గల పరిచర్య మనకు వచ్చిండు అందుకే ఇక్కడ అంటాడు పదిహేడో అదే మూడు పదిహేడులో రెండు కోరింది మూడు పదిహేడులో ప్రభు ఆత్మ ప్రభు ప్రభు ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రబ్లింపజేయచ్చు మహిమ నుండి అతి మహిమ అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆయన ఆ పోలికగానే మార్చబడుచున్నాము దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటదంటరోజు మనము ముసుకులేని ముఖంతో ప్రభుని ముఖాముఖిగా మనము చూస్తామంట అద్దము మహిమను అద్దము వలే ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందుతూ ప్రభు రూపంలోకి మనము ఆర్చబడతామంట ఎప్పుడంటే దేవుని యొక్క ఆత్మతో మనము నడిపించబడుతూ ఆయన ఆత్మ పొందుచ్చు ఆయన పత్రికలుగా మనము జీవించినప్పుడు మనము దేవుణ్ణి గనపరిచిన వాళ్ళము ఆయన పోలిక చొప్పున మనము మార్చబడతాం ఇప్పుడు జక్రియ గ్రంథము జక్రియ గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదహార వచనంలో వీరు చేయవలసిన కార్యములు ఏవనగా ప్రతి తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలను మీరు చేయవలసిన కార్యములు ఏవనగా ప్రతి తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చవలను తన పొరుగువాలి వాని మీద ఎవడును దురాలోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేయక ఇష్టపడకూడదు ఇవన్నీ నాకు అసహ్యములు ఇదే ఎహోవ వాకు మనం ఇక్కడ దేవుడు రాస్తున్నాడు మనము చేయవలసిన కార్యములు ఏవంటే ప్రతి తన పొరుగు సత్యమే మాట్లాడవలను సత్యంను బట్టి సమాధానకరమైన నామమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములో తీర్పు తీర్చే వాళ్ళను మనం ఏది కూడా సత్యము మాట్లాడాలంటే అబద్ధము మన నోట్లో రాకూడదంటాడు నేతృపత్రికల అంటాడు మీరు భూతులైనను సరస్వతులైనను మీరు ఉచ్చరింపకూడదంటాడు అవి మీకు తగవు అంటాడు మీ పొరుగు సత్యమే మాట్లాడాల వలను బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చేవలను తన పొరుగు వాని మీద ఎవడను దురాలోచన యోచింపకూడదు యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు ఇవన్నీ నాకు అసహ్యములు అంటాడు దేవునికి అవి అసహ్యములు అంట తన పొరుగు వాని మీద ఏది కూడా దురాలోచన మనము చేయకూడదంట అబద్ధ ప్రమాణము చేయ చేయటానికి ఇష్టపడకూడదు న్యాయమైన తీర్పులు దేవుడు న్యాయవంతుడు కాబట్టి మనము న్యాయమైన తీర్పులు చేయాలంట లాస్ట్ కీర్తనలు తొంభై ఆరు తొంభై ఆరో కీర్తన మొదటి నుంచి మీద కొత్త కీర్తన పాడుడి సర్వజనులార ఆ యుగో మీద పాడుడి యుగో మీద పాడుడి ఆయన నామమును స్థుతించుడి మనం దేవుని మీద కొత్త కీర్తన మనము పాడమంటున్నాడు సర్వజనులారా యహోవ మీద పాడుడి యో మీద పాడుడి ఆయన నామమును స్థుతించుడి దేవుని నామము సూర్యుడు అస్తమ్యు సూర్యోదయం మొదలుకొని సూర్యుడు అస్తమించ వరకు యహోవ నామము స్థుతి నందదగినదని మనము వాక్యంలో చదువుకుంటున్నాము ఆయన మీద మనం కొత్త పాటలు కొత్త కీర్తనలు మనం పాడాలంట ఆయన నామంను మనము స్థుతించాలంట అనుదినము ఆయన రక్షణ సువార్తను మనము ప్రకటించాలంట ఇక్కడ అంటాడు తొమ్మిది అధ్యాయంలో ఎనిమిది అధ్యాయంలో అంటాడు నామముకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములకు రండి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారం చేయుడి సర్వజనుల ఆయన సన్నిధిని వణుకుడి అంటాడు మనము పరిశుద్ధ అలంకారం దగించుకొని దేవునికి నమస్కారము చేయాలంట సర్వజల్లాలో ఆయన సన్నిధిలో మనం వణకాలా యోవా నామంకు తగిన మహిమ ఆయనకు మనము చెల్లించాలంట పైన అంటాడు మహిమ మహిమ బలములు యహోవాకు చెల్లించిడి ఆయనకు మనము పరిశుద్ధ అలంకారం మనం ధరించుకొని పరిశుద్ధ అలంకార యహోవాకు మనము నమస్కారము చేయాలా ఆయన స్థుతించాలా ఆయన చేసిన మేళ్ళన్నీ కొనియాడాలా ఆయనకు సమీపంగా మనము ఉండాలా అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు అబద్ధాలు అన్ని ఆయనకు అసహ్యంలో అంటున్నాడు ఈ చిన్న వాక్యం దేవుద్దీంచిన స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవానికి వందనాలు తండ్రి ఆనికే స్థుతులు స్తోత్రాల నైనా ప్రభానికే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా వాక్యం మాట్లాడినందుకు వందనాలు వేసి ప్రభా దహన బలు ఏ బలు కూడా నీకు ఇష్టమైన కాదు ప్రభా నీ మాట వినాలా ప్రభా మా బలు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం అంటున్నావు ప్రభా నీకే వందనాలు నాయన ప్రభావ నీ మాట వినే వారంగా నీకు నీ సన్నిధిని మేము బయపడే వారంగా ప్రభా నీకు భయపడి వణికే వారంగా మేము జీవించాలా ప్రభా పరిశుద్ధ అలంకారం ధరించుకొని ప్రభా నీకు నమస్కారం మేము చేయాలా ప్రభా పరిశుద్ధుడా అట్టి కృప ప్రతి ఒక్కరు కూడా మీరు దయచేయండి నాయన పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా మేము నీకు ఇష్టమైన నైవేద్యము దహన బలు మీకు అర్పించాలా ప్రభా పరిశుద్ధంగా మేము లోకంలో జీవించాలా ఇసు ప్రభావ నిన్ను మహిము పరిచేవాళ్ళుగా నీ పత్రికలుగా మేము ఈ లోకంలో జీవించాలా ప్రభావ నిన్ను మైము పరిచేవాళ్ళుగా మేము జీవించాలా ఇసు ప్రభావ అట్టి కుడప పోవ నాకు ప్రతి ఒక్కరు కూడా దయచేయమని నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ ఆశీర్వాదం తీసుకుందాం యేసు ప్రభు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక కూడి ఉన్న మనకు సదాకాలం తోడ ఏంటి నడిపించును గాక ఐ మీన్ అందరికీ వందనాలు ప్రైజ్ లాస్